కీర్తన నూట నాలుగు ఎట్టు చేసిన చేసినేమి చేయగవచ్చు చుట్టపు విరోదంబు సోనాస్త్రుచిలిమి ఒడలిలోపల రోగ మొనర పరితాపంబు కడుపు లోపలిపుడు కడలిలేని యాస కడలేనియాస తడి పాత మెడగోత తలపు విషయాశక్తి గుడిమీది తరువు ఆల కులము ప్రాణులకు నీడలో పల నెలకొన్న బంధంబు గోడపై సున్నంబు కొదలేని ఎరుకాడూరిలో బ్రతుకు పాపకర్మపు బుద్ధి తాడుపై తపసు తమ ప్రాణులకు మంట చేసిన బొమ్మ మనికి సంసారంభు రెంటికి వీరిది కొలువు బ్రతుకు ఇంటి వేలుపు వెంకటేశుగొలువగా పరుల వెంటదిరుగుట ఓడ విడిచి వదరిడుట